ఈ విషయంలో పార్టీ యొక్క కార్యకలాపాలకి కష్టపడిన వారందరూ కూడాను పైలోకాల్లో ఎంత ఊర్ధ్వగతిని పొందుతారో అది నాకు తెలుసు కనుక ఆ ఊర్ధ్వగతిని తాము ఎంతో పొందామని ప్రతి పార్టీ కార్యకర్త కూడా తెలుసుకోవాలి ప్రజలందరూ ధ్యానులు కావాలి విధానందరూ పార్టీ కార్యకర్తలు కావాలి ఇదే మన ముందున్న ప్రస్తుత అంశం ఈ విధంగా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఈ యొక్క బృహత్తర కార్యక్రమం గురించి ప్రజలందరూ కూడాను తెలుసుకోవాలి అధ్యయనం చేయాలి మరి అవగాహన చేసుకోవాలి అందులోంచే మన భారతదేశంలో ఒక నూతన విప్లవం మొదలవుతుంది అదే ఆధ్యాత్మిక రాజకీయ విప్లవం పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఇది ఏ తో కూడా ఆవిర్భవింప ఆవిర్భవింపజేసిన వస్తువు కాదు ఇది మేధావుల కలయిక ఇది ఆత్మజ్ఞానుల కలయిక ఇది నిస్వార్థపరుల కలయిక కర్మయోగుల కలయిక ధ్యానయోగం అయిపోయిన తర్వాత అంటే తమ మీద తాము సంపూర్ణ స్వరాజ్యం స్థాపించుకున్న తర్వాత మరి తమకున్న జ్ఞానంతో బుద్ధితో శక్తితో చుట్టూ ఉన్న పరిసరాలను పరిస్థితులను చక్కబెట్టడం అనేది అదే కర్మయోగం అనబడుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా కర్మయోగి కావాలి ధ్యాన యోగం ద్వారా రాజయోగం ద్వారా కను మీద తాను ఆధిపత్యం వచ్చిన తర్వాత జ్ఞానయోగం ద్వారా ఎంతో జ్ఞానం సంపాదించుకున్న తర్వాత కర్మయోగం ద్వారా చక్కటి కర్మలను చేస్తారు సత్పురుషులు కనుక మన అంతర్ బహిర్ కార్యకలాపాలలో అది విస్తృతం కాకపోతే ప్రస్ఫుటం కాకపోతే ధ్యాన యొక్క అంతర్యమే శూన్యం కనుకనే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా యొక్క మోటో యోగ కర్మసు కౌశలం అన్నది ఎలాగైతే పిరమిడ్ ధ్యాన కేంద్రాల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క మోటో అపో దీపో భవ అంటే నీకు నీవే దీపముకా అలాగే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వారు ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీస్ అని అనేక చోట్ల స్థాపించారు దాని యొక్క మోటో ఆనందో బ్రహ్మ ఎప్పుడూ ఆనందంగానే జీవిస్తూ ఉండాలి అలాగే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా యొక్క మోటో కూడాను యోగ కర్మసు కౌశలం అంటే కర్మల్లో మనం వ్యక్తపరిచే నిపుణ నైపుణ్యతే స్పష్టతే పారదర్శికతే అదే యోగము అనబడుతుంది భగవద్గీతలో ఈ అద్భుతమైన శ్లోకముంది బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజస్వ యోగ కర్మసు కౌశలం తస్మాత్ యోగాయ యుజస్వ అంటే కనుక యోగం కోసం ఆలోచింపు యోగం కోసం విచారణ చేయి ఏమిటి యోగమయ్యా అంటే కర్మసు కౌశలము చేసే ప్రతి అద్భుతమైన కౌశల్యము నైపుణ్యత చూపించడమే యోగం అనబడుతుంది కనుక ఈ యోగము అంటే ఏమిటో తెలుసుకొని ఆయన చేసే కర్మల్లో ప్రతీ కర్మలో పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు కొన్ని లక్షల పనులు మనం చేస్తుంటాం లక్షల కర్మలు చేస్తుంటాం ప్రతి కర్మలోనూ ప్రతి పన్నులోనూ కడు జాగరూకత వహించి ఆ పని ఎలా చేయాలో ఎందుకు చేయాలో ఎక్కడ చేయాలో ఏ విధంగా చేయాలో అక్కడ అదే విధంగా అందుకోసమే చేయడమే కర్మయోగం అనిపించుకుంటుంది కనుక ఆ విధంగా కర్మల్లో స్పష్టత నైపుణ్యత పారదర్శికత ఇవన్నీ కూడాను కలిగి ఉండడమే యోగము అనిపించుకుంటుంది కృష్ణుడు యోగేశ్వరుడు అన్నప్పుడు ఆయన చేసిన ప్రతి కర్మ కూడాను అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ కనుకనే అతను యోగేశ్వరుడు ప్రతి మాట ప్రతి చూపు ప్రతి పలుకు ప్రతి తలుపు ప్రతి చేష్ట ప్రతి ఒక్కటి కూడాను సంపూర్ణ జ్ఞానంతో కూడి చేసినది అదే యోగము అనిపించుకుంటుంది కనుక తస్మాత్ యోగాయ యుజస్వ అంటే తస్మాత్ అంటే కనుకా దేర్ ఫోర్ యోగాయా అంటే యోగం కోసమై యుజస్వా ఆలోచించు యోగం అంటే ఏంటి ఆలోచించు ప్రతి మనిషి తన అంతిమ పరిణామ దశలో దశలో యోగి అయి తీరాలి అయితే యోగం అంటే ఏంటి తెలుసుకోవాలి పతంజలి మహర్షి యోగ చిత్తవృత్తి నిరోధ అన్నాడు కనుక ఆ చిత్తవృత్తులు నిరోధించాలి యోగ కర్మసుకౌలం అని శ్రీకృష్ణుడు అన్నాడు కనుక చేసే ప్రతి కర్మలోనూ కౌశల్యత చూపించాలి రికార్డింగ్ జరుగుతోంది మన రికార్డింగ్ ఇంజనీర్ గారు దీన్ని పర్ఫెక్ట్గా చేస్తుంటారు అదే ఆయన యోగ లక్షణం కనుక మనం బస్ కండక్టర్గా ఉంటే సరిగ్గా ఉండాలి బస్సు డ్రైవర్గా ఉంటే సరిగ్గా డ్రైవ్ చేయాలి చీఫ్ మినిస్టర్గా ఉంటే సరిగ్గా ఉండాలి ఎమ్మెల్యేగా ఉంటే సరియైన ఎమ్మెల్యేగా ఉండాలి ప్రైమ్ మినిస్టర్గా ఉంటే సరైన ప్రైమ్ మినిస్టర్ ఉండాలి లేకపోతే ఆ యొక్క అది పదవీకాంక్ష కోసం కానీ ఏది చేయకూడదు ఒక పనిని స్వీకరించినప్పుడు దానిని పూ పూర్ణ బాధ్యతతో పూర్ణ జాగరూకతతో అది ఎలా చేయాలో అలా చేయగలిగినప్పుడే ఆ బాధ్యతను చేపట్టాలి అది ఒక ధ్యానయోగికే సంభవము అది ఒక జ్ఞానయోగికే సంభవము అతనే చేసే కర్మల్లో కౌశల్యం చూపించగలడు ఎవరెవరైతే చిన్నప్పటి నుంచే తమ తమ కర్మల్లో అద్భుత కౌశల్యాన్ని ప్రదర్శిస్తున్నారో వాళ్ళు గత జన్మల్లోనే యోగులు మంగళపల్లి బాలమ గారు చిన్నప్పటి కచేరీలు చేశారు అద్భుతమైన సంగీత కచేరీలు కర్ణాటక మరి ఆయన గత జన్మల్లోనే ఆ యొక్క సంపాదించాడు తన యోగాభ్యాసం ద్వారా తనను తాను వశపరుచుకున్నాడు తన మైండ్ని తాను కంట్రోల్ చేస్తున్నాడు కనుకనే సంగీతంలో అంత నిష్ణాత ఏ విద్యలో అయినా సరే అంత నిష్ణాతను సంపాదించిన వాళ్ళు యోగులే యోగం లేకుండా ఆ నిష్ణాత రాదు సంగీతంలో గొప్ప వ్యక్తులు కానీ ఏ గొప్ప వ్యక్తులు కానీ లేనార్డో డావిన్సీ షేక్స్పియర్ బిస్మిల్లా ఖాన్ త్యాగరాజ ఎవరైనా వాళ్ళందరూ కూడాను అద్భుతమైన యోగులు గత జన్మలో అయ్యారు కనుక వాళ్ళ యొక్క యోగ శక్తి అంతా కూడా స్పష్టపరిచి అంత యొక్క అద్భుతమైన కార్యక్రమాన్ని స్థాపించి సాధించి ప్రపంచానికంతా ఆ యొక్క సువాసనలను వెదజెల్లారు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా యొక్క ఈ మోటో అంటే యోగ కర్మసు కౌశలం ఆ యొక్క చిన్న పదంలో ఈ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా యొక్క ఫిలాసఫీ అంతా కూడాను మనకి దర్శనమిస్తుంది ప్రతి మనిషి యోగి కావాలి యోగులే సరి కర్మలు చేయగలరు ప్రతి ఒక్కళ్ళు కర్మలు చేయకుండా ఉండలేరు కానీ సరిగా కర్మలు చేయాలి దానికి మార్గమే యోగము కనుక అందరూ యోగి కావాలి కనుక ఈ విధమైన అభిప్రాయాలన్నీ అంటే యోగానికి మన చేసే కర్మలకి ఉన్న సంబంధం అవినాభావ సంబంధము అది అంతా కూడాను ఈ యొక్క చిన్న పదజాలంలో వేదవ్యాసుడు ఎరికిచ్చాడు యోగ కర్మసు కౌశలం అన్నదే ఈ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా యొక్క మోటో ప్రతి పిరమిడ్ ధ్యాన్ని కూడాను తన చేసే ధ్యానంలో కౌశల్యం చూపించాలి ఆ ధ్యానాన్ని అందరికీ అనుభవాలుగా చెప్పేటప్పుడు కౌశల్యం చూపించాలి ఆ అనుభవాలను మళ్ళీ గ్రంథస్థం చేసి పిరమిడ్ మ్యాగజైన్లలో ప్రచురితం చేసేటప్పుడు దాంట్లో కౌశల్యం చూపించాలి మరి ఆ ప్రచురణ కడతలు దాన్ని సరిగ్గా ప్రచురించాలి ఒక్క అచ్చుతప్పు లేకుండా ప్రచురించాలి ధ్యానం మన నేర్పించేటప్పుడు చక్కగా నేర్పించాలి ఆ నేర్పించడంలో ఎంతో స్పష్టత ఉండాలి క్లారిటీ ఉండాలి ధ్యానం ప్రచారం చేసేటప్పుడు ఎన్నో రకాల ప్రశ్నలు వస్తుంటాయి వాటన్నిటినీ మనం చక్కగా మన అనుభవంతో కాస్త శాస్త్రజ్ఞానంతో కాస్త చాకచక్యం ఉపయోగించి ఆ ప్రశ్నలన్నిటికీ మనం ఓపికగా సమాధానాలు చెప్పాలి ఇవన్నీ కర్మలు ఈ కర్మలో కౌశల్యం చూపిస్తాం మన ధ్యాన శక్తి అందులో బయటికి రావాలి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా యొక్క ఈ యొక్క మోటో ద్వారా మనమంతా కర్మయోగులము అని మనం తెలుసుకుంటున్నాం మన చేసే కర్మలు బట్టే మనలో ఎంత పర్ఫెక్షన్ వచ్చిందో మనం తెలుసుకుంటాం మన నోట్లోంచి వచ్చే మాటలు మన పరిపక్వతను మనకు సూచిస్తాయి మన పరిపక్వతకు మనకు అర్థం పడతాయి మనం ఏమిటో మనమే తెలుసుకుంటాం ఎలాగైతే అర్థం ముందు మన మొహం చూసుకున్నప్పుడు మన మొహం ఎలా ఉందో మనం తెలుసుకుంటాం అసహ్యంగా ఉందో అందంగా ఉందో ముడుచుకుని ఉందో వ్యాపించుకుని ఉందో తేజస్వంగా ఉందో తేజవిహీనంగా ఉందో కళావంతంగా ఉందో కళా విహీనంగా ఉందో ఇవన్నీ ఎలా అయితే మనం తెలుసుకుంటామో మన మాటల ద్వారా మన ఆత్మతత్వం కూడాను మనకు తెలుస్తుంది మన మాటలను మనం పరీక్షించుకోవాలి ఎప్పటికప్పుడు మన ఆత్మతత్వం నుంచి మన మాటలన్నీ బయటకు వస్తాయి బయటకు వచ్చిన మాటలను మనం మళ్ళీ మనం ఆలోచిస్తే విశ్లేషకు విశ్లేషించుకుంటే మన ఆత్మతత్వం మనకు తెలుస్తుంది అలాగే మన మాటలు కర్మలు మన చేష్టలు కూడా కర్మలు కనుక మనం ఏ విధంగా చేష్టలు చేస్తాం ఇప్పుడు ఈ రికార్డింగ్ జరిగింది ఈ రికార్డింగ్ మళ్ళీ మనం వింటాం ఆ విన్నప్పుడు అందులో లోతుపాతులు వస్తే ఓహో సరిగా రికార్డింగ్ చేయలేదు అని మళ్ళీ మనకు తెలుస్తుంది అలా కాకుండా చక్కగా మళ్ళీ మనం విన్నామనుకో అరే ఎంత బక్కగా ఎంత చక్కగా మనమే రికార్డింగ్ చేశామే అయితే నాకు రికార్డింగ్లో స్పష్టత వచ్చిందనమాట అందులో నాకు ప్రావీణ్యత వచ్చిందనమాట అని మనకే తెలుస్తుంది కదా కనుక మన చేసే కర్మల ద్వారా మనలో లోపాలు మనకు తెలుస్తాయి మనలో పరిపక్వత మనకు తెలుస్తుంది లోపాలుంటే మళ్ళీ సవరించుకోవాలి పరిపక్వత ఉంటే షహబాష్ బెటా అని చెప్పేసి మనకి మనం ఒక గొప్ప ఒక ఎప్రిషియేషన్ ఇచ్చుకోవాలి ప్రపంచంలో ఎవరు మనకి పక్కవాళ్ళు ఎప్రిషియేషన్ ఇవ్వడానికి మనం ఆతృత పడకూడదు మనకి మనమే ఎప్రిషియేట్ చేసుకోవాలి అలాగే మనం ఏదన్నా తప్పులు చేసినప్పుడు మనల్ని మనమే మనం గుంజీలు తీయాలి లేకపోతే చంపా దెబ్బలు వేసుకోవాలి దేవాలయాల్లో మనం గుంజీలు తీస్తాం చంపా దెబ్బలు వేసుకుంటాం ఎందుకు అంటే మన లోపాలు మనకి కనబడ్డాయి కనుక ఇది నేను తప్పు చేశాను స్వామి ఇంకంచి నేను మళ్ళీ తప్పు చేయను అని పక్కవాడు ఎవడు శిక్షించడమాట ఆ పూజారి తన పని తాను చేసుకుంటుంటాడు ఇక్కడ మనం మన చంపాలు మనం వేసుకుని వచ్చేస్తుంటాం అంటే మనల్ని మనం శిక్షించుకుంటున్నాం అనమాట మన లోపాలు మనకు కనపడతాయి కదా మనం శిక్షించుకునేది ఎలాగైతే మన దేహముల యొక్క లోపాలు మన అర్థంలో కనబడతాయో మన ఆత్మ యొక్క లోపాలు మనం చేసే కర్మల్లో కనబడతాయి వాటిని మనం గమనించాలి మన కర్మలను మనం గమనించాలి మన జీవితాన్ని మనం గమనించాలి మన జీవితం కూడా మనకు సినిమా కావాలి ఈ సినిమా డైరెక్టర్ ఎలా ఉన్నాడు ప్రొడ్యూసర్ ఎలా చేశాడు యాక్టింగ్ సరిగ్గా చేశాడా లేదా డైలాగ్ డెలివరీ సరిగ్గా ఉందా లేదా ఇలాంటివన్నీ కూడా మనకి మనమే చూసుకోవాలి ఎడిట్ చేసుకోవాలి సరిగా లేకపోతే ఎడిట్ చేసేయాలి మన జీవితాన్ని మనము చక్కబెట్టుకోవాలి మన జీవితం అంటే కర్మల సమూహం బయట ఆలోచనల సమూహం రోపల ఆలోచనల సమూహాన్ని చక్కబరిచేది ధ్యానము కర్మల సమూహాన్ని చక్కబరిచేదే మరి జ్ఞానము ప్రతి కర్మ జ్ఞానం ఉండాలి జ్ఞానం లేకుండా ఏ కర్మ చేయకూడదు కనుక ఇంకొకసారి ఈ యొక్క అద్భుతమైన భగవద్గీత శ్లోకం చెప్పుకుందాం బుద్ధియుక్తో జహాతీహ ఉబే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజస్వ యోగ కర్మసు కౌశలం మన కర్మలు తల్లిదండ్రుల కర్మలు పెద్దల కర్మలు ఎలా ఉంటాయో ఇంట్లో పెరిగే చిన్నవాళ్ల కర్మలు కూడా అలానే ఉంటాయి యథా రాజా కనుక మనం ఎంతసేపు చిన్నపిల్లల గురించి వాడు సరిగ్గా చదువుకోలేదు వాడు సరిగా వ్రాయలేదు వాడు సరిగ్గా బిహేవ్ చేయలేదు వాడు సరిగా అందరితో కలిసిమెలిసి ఉండటం లేదు ఏకాయికి ఉంటున్నాడు అందరితోనూ భయప ఉంటున్నాడు లేకపోతే అందరితోనూ విచ్చలవిడిగా ఉంటున్నాడు మరీ పూర్తి ధైర్యం అయిపోయింది వాడికి ఇలా ఎన్నో వాళ్లలో లోపాలు చూస్తామే కానీ వాళ్లలో లోపాలు ఉన్న ఉన్నవన్నీ కూడాను మన లోపాలకి అర్థం పడతాయని మనకు తెలియదు మనలో అవి ఉన్నాయి కనుకనే చిన్న చిన్న అవి నేర్చుకున్నారు మనలో భయం ఉంటే చిన్నపిల్లలు భయాన్ని నేర్చుకుంటారు మనలో ధైర్యం ఉంటే చిన్నపిల్లలు ధైర్యాన్ని నేర్చుకుంటారు మనలో ధ్యానం ఉంటే వాళ్ళు కూడా ధ్యానులు అవుతారు మనలో భగవద్గీత శ్లోకం ఇమిడి ఉంటే వాళ్ళలో కూడాను అది వెంటనే ఇమిడుతుంది మనలో ఏకాగ్రత ఉంటే వాళ్ళలో ఏకాగ్రత వస్తుంది మనలో రోజు ఒక విస్కీ బాటిల్ తాగుతుంటే వాడు కూడా రెండు రెండు రెండు చంచాలు పుచ్చుకుంటాడు వాడు కనుక గుర్తుంచుకుందాం మనము ఈ యొక్క పెద్దలు చిన్న పిల్లలకు ఎగ్జాంపుల్స్ మనం ఏం చేస్తామో వాళ్ళు అది చేస్తారు పిల్లల పెంపకం ఎంతో ముఖ్యమని అందరికీ తెలుసు మరి పిల్లల పెంపకం అది పెద్దల మీద ఆధారపడి ఉంది అది అది మర్చిపోతారు అందరు స్కూల్స్కి పంపిచ్చేస్తారు తాము చేయవలసినంత చేసేసేయమనుకుంటారు చేతులు దొలుపుకుంటారు ఇట్స్ ఆల్ వెరీ బ్యాడ్ పెద్దలు ప్రతి ఒక్కరు యోగి కావాలి యోగము ద్వారానే యోగ్యత వస్తుంది యోగ్యత అంటే ఎఫిషియన్సీ కెపాసిటీ యోగము ద్వారానే యోగ్యత వచ్చినప్పుడు అలాంటి వారే నిజమైన తల్లిదండ్రులు కాగలరు నిజమైన పెద్దలు కాగలరు నిజమైన సంఘ పరిరక్షకులు కాగలరు కనుక ఈ యోగం అనేది ఏ అడవులకు సంబంధించింది కాదు పైలోకాలకు సంబంధించింది కాదు ఇది ఈ లోకానికి సంబంధించినదే మన సంసారానికి సంబంధించినది మన దైనందిక జీవితానికి సంబంధించినదే మన రాజకీయాలకు సంబంధించినదే మన ఇంట్లో ఉండే కొట్లాటలకు సంబంధించినదే ఇంట్లో ఉండే అభిప్రాయ భేదాలకు సంబంధించినది అభిప్రాయ భేదాలు ఉండాలి ప్రతి వ్యక్తి ఒక డిఫరెంట్ వ్యక్తే కానీ అభిప్రాయ భేదాలు అది చంపుకోవడానికి దాడి తీయకూడదు అక్కడ మటుకు చల్తానే గాడి అభిప్రాయ భేదాలు నువ్వు వేరే నేను వేరే ఉండవచ్చు అభిప్రాయాలు ఏకమైతే కలిసి ఉందాం అభిప్రాయ భేదాలితే కలవకుండా ఉందాం నీ మొహం నేను చూడను నా మొహం నేను చూడను అంతేగాని నేను చంపకూడదు నువ్వు నన్ను చంపడానికి ప్రయత్నించకూడదు కలవకుండా ఉండాలంతే విడిపోవాలి అంతే కానీ కొట్లాడుకోకూడదు అభిప్రాయ భేదం వస్తూనే మనుషులు విడిపోవాలి విడిపోవడం నేర్చుకోవాలి తర్వాత ఒకరిని ఒకరు మర్చిపోవాలి లేకపోతే వాళ్ళని మర్చిపోకుండా వాళ్ళనే మన మైండ్లో పెట్టుకుంటూ వాళ్ళనే చుట్టుకుంటూ వాళ్ళని కొట్టుకుంటుంటే మనం మన జీవితం ఇక్కడ నిరర్థకమైపోతుంది మన జీవితం నిర్వీర్యమైపోతుంది మనం రోగాలమయమైపోతాము మరి కొట్లాటలమయమైపోతాము గుర్తుంచుకోండి ఇద్దరు మనుషులు కానీ పది మంది కానీ ఏకాభిప్రాయం ఉంటేనే కలిసి ఉండాలి ఏమాత్రం అభిప్రాయ భేదం వెంటనే విడిపోవాలి కనుక ఈ కలవడం నేర్చుకున్నప్పుడు విడిపోవడము నేర్చుకుంటాం కలవడమే నేర్చుకున్నప్పుడు విడిపోను లేము కనుక భేదాభిప్రాయాలతో కలిసి ఉంటాము అలా ఉంటుంది ప్రతి సంఘంలో ప్రతి కుటుంబంలో భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు వ్యక్తం చేసుకోవాలి వ్యక్తం చేసుకుంటూ ప్రతి మనిషికి పూర్తి స్వతంత్రం ఉంది స్వేచ్ఛ ఉంది ఎవరి అభిప్రాయం వాళ్ళది మిగతా వాళ్ళ అభిప్రాయాలకి మనం గౌరవం ఇవ్వాలి కనుక చివర్కి ఎవరి అభిప్రాయం అయితే సత్యానికి దగ్గరగా ఉందో వాళ్లే జయిస్తారు ఎవరి అభిప్రాయం అయితే సత్యానికి దూరంగా ఉందో వాళ్ళు ఓడిపోక తప్పదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క మోటో కూడా సత్యం జయితే కనుక రకరకాల అభిప్రాయాలు ఉంటాయి ప్రతి మనిషికి ఒక అభిప్రాయం ఉంటుంది తన యొక్క జన్మ పరంపర యొక్క గడించిన అనుభవం ద్వారా తన యొక్క బుద్ధి క్షీణత లేకపోతే బుద్ధి విశేషం ద్వారా ప్రతి ఒక్కరికి ఒకనొక అభిప్రాయం ఉంటుంది కనుక ఈ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలోకి ఈ అభిప్రాయంతో ఏకీభవించే వాళ్ళందరూ కూడాను ఇందులో తప్పకుండా సంఘీతం అవుతారు ఈ యొక్క ధ్యానానికి ఆత్మజ్ఞానానికి దగ్గరైన వాళ్ళందరూ కూడాను పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి దగ్గర కావడం అది ఇట్స్ ఎ న్యాచురల్ కోర్స్ వేరే మార్గమే లేదు కనుక ఎవరైతే ధ్యానం చేయరో వాళ్ళే ఈ యొక్క కేవలం స్వార్థపూరితమైన రాజకీయాల్లో ఉంటారు ధ్యానం చేసిన వాళ్ళు స్వార్థరహితమైన రాజకీయాల్లో ఉంటారు అంతేగాని రాజకీయాలు మానవలసిన అవసరం లేదు మానవుడదు కూడాను అది కూడా చతుషష్ఠి కళలో ఒక అద్భుతమైన కళ ప్రతీ కళ మనం నేర్చుకోవాలి రాజకీయం కూడా ఒక కళ ప్రభుత్వాన్ని గ కూడాను ఒక కళ ప్రజలను ఒక సన్మార్గంలో తీసుకెళ్లను కూడా ఒక కళ రాజధికం కూడా ఒక కళ కనుక ఈ ప్రతి కళలను కూడాను మనము పోషించాలి పాలించాలి దానికి మార్గము మన రూపంలో ఉన్న యోగమే మనం చేసే ధ్యానాభ్యాసమే కనుక ఈ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా వాడవాడలా విస్తరించి ప్రతి ఊర్లోనూ స్థాపించబడుతుంది ప్రతి రాష్ట్రంలోనూ ఇది అందరికీ తెలియజేయబడుతుంది ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ ఇది విస్తరించి తీరుతుంది రెండు వేల సంవత్సరం తర్వాత అద్భుతమైన ఈ కాంతియుగంలో మనం మళ్లీ మళ్లీ ప్రవేశించబోతున్నాం ఇది మళ్ళీ మళ్ళీ మనం చెప్పుకుంటూనే ఉన్నాం ఇది ఇంకా శాశ్వతంగా ఒక హయ్యర్ ఫ్రీక్వెన్సీకి నెట్టబడబోతోంది మన భూమండలం త్రీ డైమెన్షనల్ నుంచి ఫోర్త్ డైమెన్షనల్కి మనం వెళ్తున్నాం ఇక్కడ ఆధ్యాత్మిక రాజకీయాలే ఉంటాయి ఆధ్యాత్మిక శాస్త్రమే ప్రతి స్కూల్లోనూ కాలేజీలోనూ చెప్పబడుతుంది ధ్యానమే కంపల్సరిగా ప్రతి మనిషి చేయవలసిన క్రియగా దేహానికి స్నానం ఎలాగో ఆత్మకి ధ్యానం ఎలా అందరికీ తెలిసిపోతుంది ఎక్కడ పోలీసులు కానీ డాక్టర్లు కానీ లాయర్లు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరూ అవసరం ఉండదు తమకు తామే నియంత్రించుకుంటారు కనుక ఏ పోలీసులు అక్కర్లేదు తమకు తామే దేహాన్ని బాగు చేసుకుంటారు కనుక ఏ డాక్టర్లు అక్కర్లేదు అలాగే తమ తమ తామే ఎదుర్కొంటారు కనుక ఏ లాయర్లు అక్కర్లేదు కనుక మన సొసైటీ మన సంఘము అద్భుతమైన పందాలో నడుస్తుంది దానికి పిరమిడిక్ పార్టీ ఆఫ్ ఇండియా కంకణం కట్టుకుంటుంది ఈ విధంగా ఈరోజు మనం ఈ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా గురించి అనేక విషయాలు తెలుసుకున్నాం ఉత్తరత్తర ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి చక్కటి పుస్తకాలు కూడా వెలువడతాయి హ్యాండ్ ఆఫ్ ద పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మరి ఇంగ్లీష్లోను తెలుగులోను మరి ఇతర దేశ భాషల్లోనూ క్రమేణా ప్రచురితం అవుతాయి ప్రతి చోట్లనూ అన్ని ఎన్నికల్లోనూ మనం అందరం పాల్గొంటాము అందరికీ చూపిస్తాం పార్టీ అంటే ఎలా ఉండాలో అభ్యర్థి అంటే ఎలా ఉండాలో మరి ఓటర్లు వేసేవాళ్ళు ఎలా ఉండాలో మరి ఈ ఆధ్యాత్మిక రాజకీయ చర్చలు అంటే ఎలా ఉండాలో ఇవి అందరికీ మనం చూపిస్తాం అందరికీ మనం ఆదర్శవంతంగా ఉంటాం మనకి మనం ఆదర్శవంతంగా ఉంటాం అప్పుడే అందరికీ ఆదర్శవంతంగా ఉండవచ్చు శివప్రసాద్ గారు థ్యాంక్ వెరీ మచ్ ఈరోజు మనం ఈ విషయాలన్నీ తెలుసుకుందాం ఇవన్నీ కూడా ఈ విషయాలన్నీ చెప్పిన విషయాలన్నీ మళ్ళీ మళ్ళీ మన మ్యాగ్జైన్స్లో వస్తాయి ధ్యానానుభవాలు ఎంత విస్తృతంగా మనం చర్చించుకుంటే అంత తొందరగా మనకి ఆత్మజ్ఞానం వస్తుంది థ్యాంక్ వెరీ మచ్